శ్రీ వెంకటేశ్వర పూర్వజన్మపు పాపములను పాపముల నుండి ముక్తిని పొందుటకు నీ వరకు నేను రావలినా అవసరము లేదు నీ దాసులను శరణంటే చాలు నాకు ఆ పాపముల నుండి విముక్తి కలుగుతుంది అని పెద తిరుమలాచార్యుల గాక దేవ భక్తులకు కూడా దేవునికి ఉన్నటువంటి మహిమను ఆపాదిస్తున్నాడు దైవమా నిన్ను దూర తగవు కాదు నా భావములో నున్నాడవు ఈ పరిపాటి చాలదా పుట్టించిన దైవమవు పూరిమేపేవా నెట్టన నిఘము తొల్లే నీ సంకల్పము పట్టులేక నా మనసు పరువులు పెట్టి నిన్ను గట్టిగా కొలువని నా కర్మమింతేకాక దైవమా నిన్ను దూర తగవు కాదు నా భావములో నున్నాడవు ఈ పరిపాటి చలదా ఇచ్ఛితి విదేహము ఇంద్రియముల పూంచితి నిత్సలు నా బ్రతుకెళ్ల నీ సూత్రము ఇచ్చనా స్వతంత్రమంటా ఇందునందు పొరలుచు కచ్చి నిన్ను తరచనీ కల్లయింతేకాక దైవమా నిన్ను దూర తగవు కాదు నా భావములో నున్నాడవు ఈ పరిపాటి చలదా ముందరి జన్మమా మున్నిటి పాపము తీరే సందడి నీ దాసులకు శరణనగా అంది శ్రీవెంకటేశ్వర ఆచార్యుననుమతి కందువ తెలిసే పుణ్యకర్మమింతేగాక దైవమా నిన్ను దూర తగవు కాదు నా భావములో నున్నాడవు ఈ పరిపాటి చాలదా